ీనాశ్రవస్తమే రాజమణా బ్రహ్మణస్పత శృంగన్నోదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతే గురు పరపరా క్షిప్ర ధర్మాత్మా శ్వచ్ఛాంతిగచ్చతి కౌన్య ప్రతి నమే భక్త ప్రణశ్యతి ఒక మనిషి ఆరంభంలో చాలా చెడు నడవడి గలవాడే అయినప్పటికీ సుదురాచార చాలా చెడు నడవడి గలవాడే అయినప్పటికీ అంటే మనుషులు ఎలా ఉంటారంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటారు చెడు నడవడిలో ఉన్నవాడు కూడా కొద్ది గొప్ప పుణ్యం చేస్తూ ఉంటాడు పుణ్య కార్యాలని సపోర్ట్ చేస్తూ ఉంటాడు పుణ్యకార్యాలను చేసేవాడు కూడా కొద్ది గొప్ప చెడు కూడా రహస్యంగానో తెలియకుండానో తెలిసే విధంగానో చేస్తూ ఉంటాడు అలాగే దేవుల్లో ఏం చేస్తారంటే ఒకవైపు ధర్మాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంటారు మోస్ట్లీ అవుట్ ఆఫ్ ఫియర్ మానవ స్వభావాన్ని గురించి నేను అంటున్నాను భయం ఎక్కువ ఒకప్పుడు మన కోరికలను దేవుడు తీరుస్తాడు అనే ఒక భావన కూడా సమాజంలో బలంగా ఉంటుంది కనుక ప్రతి మతము కూడా రెండు రెండు లక్షణాల మీద నిర్మాణం అవుతుంది మతం అనేప్పటికీ మనిషిలో ఉండే కామనలు మనిషిలో ఉండే భయాలు వీటిని ఫౌండేషన్ మతానికి మీరు ఈశ్వరుని ఆరాధిస్తే మీ కోరికలన్నీ తీరుతాయి మీరు కనుక ఈశ్వరుణ్ణి ఉపేక్ష చేసినట్లయితే ప్ర పొంచి ఉంటుంది ఈశ్వరుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని విధంగా అలాగనే మతాలన్నీ నడుస్తూ ఉంటాయి మతం యొక్క ప్రాతిపదిక ఆ విధంగా ఉంటుంది అయితే హిందూ ధర్మంలో ఇక్కడితో ఆగిపోదు దీని పైమాట కూడా ఉంటుంది మిగతా మతాల్లో ఇక్కడితో ఆగిపోతుంది కూడా ఇంకా అంతకంటే చెప్పేది ఏం లేదు సో ఆ మనిషి ఒకవైపు కామన చేత ప్రేరితుడవుతూ ఉంటాడు అర్థకామముల ఎందు రాగాన్ని కలిగి ఉంటాడు అంటే భోగ్య విషయముల ఎడల కామన ఉంటుంది ఈ కామనులను పరిపూర్తి చేసుకోవడం కోసం సంపద కావాల్సి వస్తుంది అర్థము రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఒకవైపు అర్థకామముల వైపు ఆకృష్టుడు ఆకర్షణ ఉంటుంది రెండో వైపు ఏ కారణం చేత నైనేమి అర్థకామాలని సపోర్ట్ చేయటానికి లేదా అర్థకామాలు చేయజారిపోతాయేమో అనే భయాన్ని హ్యాండిల్ చేయటానికి ఈశ్వరుని ఇట్ ఈజ్ లైక్ దాట్ అలా ఉంటుంది ప్రపంచం సో ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కాబట్టి ఇటు అర్థకామములు అటు ధర్మము ఈశ్వర రాధనంటే ధర్మం అనుకోండి సో ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాను పోతూ ఉంటాడు మనిషి అచేతనే మనిషిని మిశిర అని వర్ణించారు గీతను వీడు అందరూ మిశ్రిరాలే మిశిరాజి ఎలాగూ మిశ్రిరా మిగతా వాళ్ళు మిశ్రిరాజీ కాని వాళ్ళు కూడా విశ్చిరాలే ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటున్నాయి ఈ ఫిఫ్టీలోనే ఓపెసర్ కొంచెం తక్కువ ఎక్కువ అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాకా పుణ్యం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దాకా పాపం లేదా అది అదర్మే మొత్తానికి అదే ఓవరాల్ రేంజ్లో ఉంటారు మానవుల స్వభావం అలా ఉంటుంది అంచేతనే బాహ్యంగా గొప్ప పుణ్యాత్మబేవాడు కూడా ఏదో కొన్ని దోషాలు ఉంటాయి ఆంతరంలో తెలుసో తెలియకో అలాగే దుష్టుడుగా లోకంలో పరిగణింపబడేవాడు కూడా ఏదో పుణ్యం పో పుణ్యం ఏదో చేస్తూ ఉంటాడు అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీగా నడిచిపోతూ ఉంటాయి మానవుల యొక్క జన్మలో వాటిల్లో పెద్ద చెప్పేదే ఉండదు మళ్ళీ రావాల్సి ఉంటుంది సుఖ దుఃఖాలను రెండు కేసులు ఉన్నాయి ఒకటేంటంటే సుదురాచారరమ దుర్మార్గుడుగా బాగా ఎక్కువ చెడు నడవడి కలిగి ఉంటాడు ఒక ఎక్స్ట్రీమ్ పోతాడు ఇంకో ఇంకో కేసు ఏమిటంటే అర్థకామాలను కూడా ప్రక్కన పెట్టేసి ధర్మం వైపు పోతాడు ఈ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి అవి మనం చర్చ చేస్తున్నాం ఈ సుదురాచారుడు కూడా ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఆ ఎక్స్ట్రీమ్కి ఎందుకంటే సుదురాచారుడు అంటే బాగా దృఢమైన చెడు నడవడి గలవాని ఎందు ఒక ఆగ్రహము ఒక పట్టుదల ఒక మొండితనము ఒక ధైర్యము ఉంటుంది అందుచేతనే అంత దురాచారాన్ని వాడు చేయగలిగినాడు ఓ రకంగా అదంతా పాజిటివ్ అయిపోతుంది వాడికి ఆ ప్రారంభం బాగుండి ఒక మహాపురుషుని యొక్క సంశ్రయం జీవితంలో ఒక పెద్ద కెలమిటీ కానీ నేను నిన్న మీకు మనవి చేశాను అటువంటి పరిస్థితి నిర్మాణమైనప్పుడు వాడికి కనుక భక్తి మనస్సులో నాటుకున్నట్లయితే ఆ భక్తి బీజము గమ్మును అంకూరించి తొందరగా మొత్తాయి చాలా క్విక్గా వేగంగా మహావృక్షం అయిపోతుంది చిత్రం భవతి ధర్మాత్మ ధర్మము చిత్తమునందు అంతఃకరణమునందు బాగా దృఢంగా నెలకొంటుంది అని ధర్మాత్ములు అంటారు సాధారణంగా జనులు వద్దో గొప్ప ధర్మాన్ని ఆచరిస్తారే కానీ ధర్మాత్ములు అయిపోరు అర్థకామాలు ధర్మం మూడింటిని కలుపుకునే నడిపిస్తూ ఉంటారు అర్థకామాలను తిరస్కరించి కేవలము ధర్మమునందు ప్రతిష్ఠితుడయ్యే లెవెల్కి సామాన్యులు వెళ్ళరు కానీ ఈ దుష్టుడు కనుక సన్మార్గంలోకి వచ్చేస్తే వాడు అర్థకామాలని చూసి ఉన్నాడు దుష్టుడైనందు అర్థకామాల పరం ప్రవాహంలోనే వాడు దుష్టుడుగా తయారయ్యాడు కదా వాడు అర్థకామాలని బాగా అనుభవించేసి ఉన్నాడు వాడి మనస్సు మారిందంటే ఇంకా అర్థకామాలు జోలికి పోవడోడు వాడు ధర్మంలో ప్రతిష్ఠితుడైతుంటాడు అది క్షిప్రం భవతి ధర్మాత్మ అంటే అర్థం అది చూడండి ఈ పురుషార్థాలను మీరు గమనించండి అర్థము అనే పురుషార్థం బాహ్యమునందు ఉంటుంది అర్థము అంటే సంపాదన ధనము ఇతర వస్తు వాహనాదులు బాహ్యంలో ఉంటాయి కామ అనే పురుషార్థం మనస్సులో ఉంటుంది కోరికప్పుడు మనస్సులో ఉంటుంది కామాన్ మనోగతాన్ని మనస్సు వాటికి ఆశ్రయం కాబట్టి కామపురుషార్థం మనస్సులో ఉంటుంది అర్థపురుషార్థం బాహ్యమునందు ఉంటుంది ధర్మ పురుషార్థము బుద్ధి అంది ఉంటుంది నిశ్చయాత్మిక బుద్ధి అది ధర్మానికి అది ఆశ్రయం ఆధారం కాబట్టి వాడి బుద్ధి స్థానంలో ధర్మము ప్రతిష్ఠితమవుతుంది క్షిప్రం భవతి ధర్మాత్మ ఇంకొక పురుషార్థం మిగిలింది మోక్షం ఎప్పుడైతే బాహ్యమునందలే అర్థాన్ని మనస్సులో చెలరేగుతూ ఉండే కామనలను వీడు తిరస్కరించి అర్థ ధర్మమునందు ప్రతిష్ఠితుడవుతాడో అది శుద్ధ ధర్మము అంటారు దాన్ని కర్మయోగము అనే పేరు దానికే వస్తుంది శుద్ధమైన ధర్మము దానికి పరమ ధర్మము కూడా అంటారు అర్థకామాల కోసం ఆచరించే ధర్మము అది శుద్ధ ధర్మం కిందకి రాదు అది త్రివర్గంలో భాగంగా ఉండి అది వీడిని మోక్షానికి తీసుకు వెళ్ళలేదు అర్థకామాలతో బాటుగా వాటి కొరకే ఆచరించే ధర్మము వాడిని సంసారంలో నిలబెట్టిదే తప్ప మోక్షం వైపు తీసుకెళ్లే శక్తి దానికి లేదు వీడు శుద్ధ ధర్మము శుక్ల ధర్మము కూడా పేరు దానికి కలదు పరమ ధర్మము కూడా పేరు గలదు సో అటువంటి ఆ పరమ ధర్మంలోకి వాడు ఎప్పుడైతే వస్తాడో అంటే అర్థకామ తిరస్కరణ పూర్వకంగా ధర్మానుష్ఠానాన్ని చేస్తాడు అంటే కర్మయోగి అయిపోతాడు వాడికి మనస్సు అంతఃకరణము శుద్ధమై శుద్ధమవడము అంటే మనకి తెలుస్తూ ఉంటుంది అంటే ఆ అంతఃస్కరణలో ద్వేషం ఉండదు ఎవరిని ద్వేషించేది ఉండదు ఎవరి మీద అపకా ఎవడి మీద తాపం ఉండదు అంటే గ్రీవెన్స్లే ఉండవు వీడు ఇలా వాడు అవమానం చేశాడు వీడు పొగిడాడు ఈ సమస్యలే ఉండవు తర్వాత నెగిటివిటీ ఉండదు జనులని క్యాటగరైజ్ చేసేటువంటి లక్షణాలు ఉండవు అందరినీ ఆత్మరూపంగా దర్శించే లక్షణం ఉంటుంది తప్ప వీడు పుణ్యాత్ముడు వాడు పాటి వీడేమో మనవాడు వీడు పరాయి వాడు అంటూ అలాగే మనుషుల్ని క్యాస్ట్ కెరీట్ క్యాస్ట్ క్రీడ్ రేస్ రిలీజియన్ అని ఇలాగ డివైడ్ చేసుకుంటూ పోతారు సాధారణంగా జనులు అదంతా చిత్త కాలుష్యంలో భాగమే ఆ కాలుష్యం అంతా తొలగిపోయి వీటి చిత్తము ఆకాశము నిర్మలంగా అయిపోతుంది అటువంటి చిత్తంలో మోక్ష పురుషార్థం శశ్వత శాంతి మెగచ్చతి అది అంతవరకు వచ్చాం మనం కౌంతేయ ప్రతిదానీ నమే భక్త ప్రణశ్యది అంటే అర్థకామముల ప్రవాహంలో పడి కొట్టుకుపోయేవాడు సుదూరాచారు అటువంటి సుదూరాచారుడికి హృదయంలో భక్తి నెలకొన్న కారణంగా వాడు అర్థకామాలని పూర్తిగా తిరస్కారం చేసేసి ధర్మాత్ముడుగా ప్రతిష్ఠితుడైపోయి అక్కడి నుంచి చాలా శీఘ్రంగా మోక్ష పురుషార్థానికి జీవన్ముక్తికి కూడా వెళ్ళిపోతాడు అంటే ఈ ఈ మార్పు ఈ ఎన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు అంతరంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అలాంటి మార్పు అవసరం మనకి ఆ మార్పు ఆ మార్పు దేనివల్ల వచ్చింది అంత దుష్టులో కూడా వచ్చేసింది ఆ మార్పు ఏమిటా మార్పు తీసుకొచ్చినటువంటి ఆ మహిమాన్వితమైన ఆ శక్తి ఏది అంటే భక్తి ఆ శక్తి భక్తిని ఇండుప గింజతో పోలుస్తారు ఇండుప గింజ అంటే ఏలం సో మురికి నీరు కాలువ నుంచి మురికి నీరు ఎర్రగా ఉంటుంది నీరు కాలువలో నీరు అది కుండలో తీసుకొచ్చి దాంట్లో ఈ ఇండుప గింజ వేసి ఒక పక్కన పెట్టేస్తే కొద్దిసేపు ఒక గంట వేపటికి ఆ మురికంతా దిగిపోతుంది పేట నీరు పైపు వస్తుంది ఆ నీరు తీసుకుని మనం తాగవచ్చు సో ఆ గింజకి ఆ ఇండుప గింజకి ఆ మురికిని తీసివేసేటువంటి విరి చేసి మురికిని విరి చేసి కిందకి తోసేసేటువంటి శక్తి ఆ గింజకు ఉన్నది అల్లాగంటిది భక్తి హృదయంలో భక్తి అల్లా ప్రవేశిస్తే ఆ హృదయము పవిత్రమైపోతుంది ఎటువంటి హృదయమైనా సరే ఎంతటి మురికి నీరైనా స్వచ్ఛమైపోయినట్టుగా అయిపోతుంది సో ఆ అంతటి మహిమ భక్తికి కాబట్టి హే నీవు ప్రతిజ్ఞ చేసుకో శపథం చేసుకో ధృతిజానీహి నీకు నువ్వు శపథం ఒకటి చేసుకో ఏమని అంటే నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు ఎన్నడూ వినాశమును పొందడు అసలు వినాశమును పొందుతా అంటే అర్థం ఏమిటి నువ్వు వినాశమును పొందుతా అంటే దానికి గీత యొక్క కాంటెస్ట్ లో ఒక మీనింగ్ ఉండాలి కదా సాధారణంగా లోకంలో వినాశమును పొందుతాడు అంటే అర్థం ఏంటంటే వాడికి ఉన్న ఆస్తింత అది చెప్తాను అది ఆస్తి పోవడం పేరు నాశాన్ని పొందడం లేకపోతే వాడుకున్న సంపదంతా కరిగిపోతే వాడు నశించినాడు అని అలా చెప్తారు కానీ మీరు భగవద్గీతలో అలాగ కదా ఆస్తి రావడం పోవడాన్ని బట్టి మనిషి యొక్క ఉన్నతని అంచనా వేయరు కదా ఇక్కడ వినాశమును చెందుట అంటే శంకరులు బాగా చెప్తారు పురుషార్థ అయోగ్యో భవతి ఇత్యర్థ పురుషార్థమునికి యోగ్యుడు కాకుండా అయిపోతాడు పురుషార్థం ద్విధం పుణ్యం సంపాదించుకునే పరలోకంలో భోగాలను స్వర్గాదిలోకాలను పొందుతా అది ఒక రకం పురుషార్థం ఒక లెవెల్ పురుషార్థం ధర్మార్థ కామములనే త్రివర్గముకు అతీతముగా జీవన్ముక్తుడగుట అది హయ్యెస్ట్ పురుషార్థ సర్వోత్తమైన పురుషార్థం అందుకే మోక్షము అని అని పేరు సో ఈ పురుషార్థమైనా దక్కాలి అదైనా దక్కాలి ఇది లేక అది లేకపోతే వాడు భ్రష్టు జారిపోతాడు భ్రష్టుడు అంటే జారిపోతాడు సో ఆ విధంగా అటు ధర్మానికి కొరగాక ఇటు మోక్షానికి దూరమైపోయి వాడు సంసారంలో పడిపోతాడు అసత్పతిపుడైపోతాడు అని అర్థం వినశ్యతి అంటే ప్రణశ్యతి నా యొక్క భక్తి హృదయ ముందు గలవాడు అటువంటి దురవస్థను పొందడు నవే భక్త ప్రణశ్యతి నువ్వు ఈ సత్యాన్ని నువ్వు నీకు నిల్వే ప్రతిజ్ఞ చేసుకో అది కలిగి మరి భక్తుడు వినాశమును పొందడు అని చెప్పిన గీతయే ఎవడు వినాశాన్ని పొందుతాడో కూడా చెప్పింది ఎవడైతే కామక్రోధములనే అంతఃశ్రువులకు లొంగిపోయి ఉంటాడో వాడు వినాశాన్ని పొందుతాడు అనే కామాత్తి కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని మనం చూశాం కాబట్టి కామక్రోధములు వాటికి లొంగిపోతే వాడు పురుషార్థములకు అయోగ్యుడైపోతాడు అలా కాకుండా కామక్రోధములను తిరస్కరించి ధర్మాన్ని చేతబట్టి ఆ భక్తి యొక్క ప్రభావాన్ని తెలుసుకుని తన హృదయంలో భక్తిని ఆవిష్కరింపజేసుకున్నవాడు ఎన్నటికీ వినాశమును పొందడు దీన్ని నేను మీకు అతి అలతి పదాల్లో చెప్తా చూడండి ఎదురుకుండా కంటికి కనబడుతూ ఉంటుంది జగత్తు నామరూపాత్మకమైన జగత్తు కనపడుతూ ఉంటుంది ఆ జగత్తులో డబ్బు మీరు పట్టుకుంటే ఆ డబ్బు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుస్తూ ఉంటాయి చిన్న పిల్లవాడికి తెలుస్తుంది డబ్బు వల్ల లాభం పిల్లవాడికి తెలుస్తుంది మూడేళ్ల పిల్లవాడికి తెలుసు డబ్బు విల్వ తర్వాత భోగ వాటి వల్ల లభించే భోగములు అందరికీ తెలుస్తూ ఉంటాయి దీనికోసం పాండిత్యమే అక్కర్లా ప్రతి వాడికి తెలుసు కాబట్టి ఇంత బలంగా మన ముందు కనబడుతో మన జీవితాన్ని మన జాగ్రత్త వ్యవస్థని ప్రతి క్షణము ప్రభావితం చేస్తూ ఉండేటువంటి ఈ నామరూపాత్మకమైన జగత్తు ఎదురుకుండా ఉంది దీనిని నో అనగలగాలి దీనికి నో అనగలగాలి నో టూ దిస్ వరల్డ్ యూ కంటిన్యూ ఇన్ దిస్ వరల్డ్ బట్ యు ఆర్ ఏబుల్ టు సే నో టు దిస్ వాళ్ళు ఈ అర్థకామములతోటి నాకు పని లేదు వాటి దారిగా ఉంటాయి నేను వాటిలంతా పడే మాట లేదు దెన్ ఏది కంటికి కనబడదో అది మాత్రమే సత్యం కంటికి కనబడేది మిథ్య దృశ్యం తను మిథ్య దృశ్యత్వాదేవా కంటికి కనబడితే అది సత్యం కాదు ఏది కంటికి కలర కాలరాదో బుద్ధికి గ్రహింప శక్యము కానిదియో ఏది అఖండమైన సద్రూపంగా ఈ నామరూపాత్మకమైన జగత్తు కంటకి వ్యాపించే అధిష్టానముగా ఉన్నదో ఆ శుద్ధ సద్రూపమైన చైతన్యమైంది కలదో అది ఈశ్వరుడు అది కంటికి కనపడదు కానీ కొంచెం వివేకం ఉన్నట్లయితే దాన్ని మనం ఆత్మరూపంగా అనుభవానికి తెచ్చుకోవచ్చు దానిని పట్టుకోగలగాలి కంటికి కనబడని దానిని పట్టుకోవాలి కనబడి దానిని విడిచిపెట్టాలి కంటికి కనబడి దాని మీద ప్రేమ పెట్టుకోకూడదు కంటికి కనబడని లేదో అది దాన్నే ప్రేమించాలి ఎదురుకుండా కనపడే కామున్ని ప్రేమించకూడదు హృదయంలో కనపడకుండా అలాగా ఒక లేలగా అనుభవానికి లేలగా మాత్రమే అనుభవానికి వస్తూ ఉండే రాముణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాలి కాముణ్ణి తిరస్కరించాలి రాముణ్ణి పట్టుకోవాలి కాముడు బలంగా కనపడుతూ ఉంటాడు వాణ్ణి తిరస్కరించాలి రాముడు ఉన్నాడా లేదా అన్నట్టుగా ఉంటుంది పట్టుకోవాలి దాని పేరు భక్తి దాన్ని భక్తి అంటారు అటువంటి భక్తిని తెలుసుకున్నవాడు ఎన్నడు వినాశాన్ని పొందడు ఇది పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి చిక్కు మీరు గమనించండి దాంట్లో ఉండే ఆ డిఫికల్టీ పెద్ద చిక్కు పెద్ద సంకట స్థితి కంటికి కనపడి కాదనాలి కంటికి కనపడకుండగా ఉన్న ముందు గుర్తించి అలాంటిది ఒకటి ఉంది సుమా అని తెలుసుకుని కూచాయిగా తెలుసుకుని దానిని ధ్యానము తపస్సు నిత్య శాస్త్ర శ్రవణ మన నిధిధ్యాసనములు వాటి ద్వారా కొడ్డు గొప్ప అనుభవానికి తెచ్చుకుంటూ దాన్ని మాత్రమే పట్టుకుంటూ ఈ కనపడేదంతా కూడా నిత్యాన్ని స్వీకరించి విడిచిపెట్టేయగలగాలి అది ఆరంభంలో కష్టం అనిపిస్తుంది ఎందుకంటే కనపడేదాన్ని వదిలిపెట్టి కనపడిందాన్ని ఏం పట్టుకుంటామా అనే కష్టం అనిపిస్తుంది కానీ దాని యొక్క ఆ వివేకము కనుక కలిగితే కనపడేదానిపై వైరాగ్యం కనపడని దాని ఎడల వివేకం ఆ వివేకం కనుక కలిగితే మీకు ఈ కన ఈ ఎదుర్కొన్న ఉండే జగత్తు ఇది నామరూపాత్మకము ఇది ఒక మేళా జగ దర్శనక మేళ ఈ కంటికి కనపడే మేళా తప్ప సినిమా తప్ప ఇంట్లో ఏమీ వాస్తవికత లేదు అని అలా స్పష్టంగా మీరు తెలుసుకోగలుగుతారు కంటికి కనపడకుండగా సర్వవ్యాపకంగా ఉంటో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఏ అఖండ సద్రూపమైన ఈశ్వరుడు గలడో అదే సత్యము నేను ఆ సత్యం కంటే భిన్నంగా లేనే లేను అని కూడా మీరు తెలియగలుగుతారు అప్పుడు మీకు మోక్ష పురుషార్థము కరతలామల భక్త ప్రణశ్యతి భాష్యకారులు ఏమంటారో చూద్దాము హే కౌన్య అశ్ను పరమార్థం వచ సో హే అర్జున నీకు పరమ సత్యమైన విషయాన్ని ఒకటి ఓ మాటను ఒకటి చెప్తాను విను ఊరికే ఇన్ని మాటలు ఎలా అసలైన శిసలైన వచనం ఒకటి చెప్తాను వినవా హే కౌంతేయ ఓ కుంతిపుత్ర అని సంబోధిస్తాడు కుంతిందువంటి ప్రేమ చేత అందు గొప్ప జ్ఞాని జ్ఞానము గల మహాపుణ్యాత్మురలానే గొప్ప విరక్తురాలు కూడా కాబట్టి ఆమె పుత్రుడు కనుక ఈ వైరాగ్యము ఇది మీకు సరళమవుతుందని ఒక అభిప్రాయం లేక ఉంటే ప్రతి జానీ నిశ్చితం ప్రతిజ్ఞాం కురు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞలో ప్రతి ఉపసర్గ జ్ఞా ధాతువు అదే అలాగే ఉంటుంది ప్రతి జానీ అని కూడా అంతే జానీహి ధాతువు ప్రతి ఉపసర్గ ఒకే ధాతువు కూడా అదే ధాతువు జ్ఞా అవబోధనే దాని నుంచే జ్ఞానే మాట వచ్చింది దాని నుంచే జ్ఞానీ అనేది కూడా దాని నుంచే వచ్చింది కాబట్టి సో ప్రతిజ్ఞ ప్రతి జానీ అంటే ప్రతిజ్ఞను చేసుకో ప్రతిజ్ఞ అంటే దాంట్లో ఆ నిశ్చయ బుద్ధి ఉంటుంది అంటే మనస్సు బుద్ధి రెండు లెవెల్స్ ఉంటాయి మనస్సు ఎంతసేపు సంసారం వైపు ఆకర్షిస్తూ ఉంటుంది సంసారం వైపు లాగుతూ ఉంటుంది అప్పుడు బుద్ధి ఆపరేట్ చే ఆపరేట్ చేసుకుని బుద్ధిని వినియోగించుకుని మనస్సుని కట్టడి చేసుకోగలగాలి మనస్సు చెప్పినట్టు నడిచేవాడు ఈ సంసారంలో పథభ్రష్టుడు దారి తప్పిపోతాడు మనస్సు చెప్పినట్టు నడిచేవాడు మనస్సు చెప్పినట్టు ఇంద్రియాలు చెప్పినట్టు నడుచుకోకూడదు బుద్ధి నడిపించాలి మనస్సుని ఇంద్రియాలని అప్పుడు జీవితం సరైన దారిలో నడుస్తుంది కాబట్టి నీ బుద్ధి ఎందు నీ ఒక నిశ్చయమును చేసుకో బుద్ధి ఎందు నిశ్చయం చేసుకోవాలి ఇప్పుడు మేము అలా చేద్దాం అనుకున్నామండి చేయలేకపోతున్నామండి అంటే అది అలాగంటే పరిస్థితి ఉంటుంది ఇట్స్ ఎ మెంటల్ వీక్నెస్ ఇట్ మానసిక బలహీనత ఏమిటి బలహీనత యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే మనస్సు మనస్సు మీద బుద్ధికి అజిమాయిషి ఏమీ ఉండదు బుద్ధి అంటే నిశ్చయం వాట్ యు నో అది బుద్ధి వాట్ యూ వాంట్ టు డూ నువ్వు ఏది చేయగోరుతావో అది మనస్సు ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్లు ఉండకూడదు నువ్వు ఏది తెలుసుకున్నావో ఆ బుద్ధి నీవు చేయగోరీ దానిపై తన ప్రభావాన్ని చూపించాలి అంటే నీవు చేయగోరేది ఆ తెలుసుకున్న అనురూపంగా ఉండాలి నీవు చేయగోరేది తెలుసుకున్నదానికి విరుద్ధంగా ఉండకూడదు ముఖ్యంగా భోజనం దగ్గర ఇది మనకి దృష్టాంతం బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది భోజనం చేసేప్పుడు మనస్సుకి మనస్సు ఎప్పుడు కూడా అటేస్ట్ బట్స్ ఉంటాయి రుచులు వాటి వెనక పరుగులు తీస్తూ ఉంటుంది కాబట్టి మనస్సే ఉంటుందంటే ఇటువంటి పదార్థాలను మనం తినాలి అంటుంది మనస్సు ఉంటుందంటే సాయంకాలం ఆరు గంటలకి బయట రోడ్డు పక్కన బడ్డీ ఒకటి పెట్టి వాడు అక్కడ నూనెలో దేవుతూ ఉంటాడు మిరపకాయ బజ్జీలు ఇంత పొడుగు మిరపకాయని అలా కోసి దాంట్లో ఏవేవో దట్టించి దాన్ని శనగపిండిలో ముంచి బాగా పదిహేను రోజుల నుంచి మరుగుతూ ఉన్నటువంటి ఆయిల్ని ఇంకొకసారి మరిగించి దాంట్లో వేస్తాడు ఇది వేసి అలా దేవుతాడు దాని నుంచి దేవి దాన్ని మళ్ళీ కట్ చేసి దాంతో కొంత మసాలా అని మళ్ళీ ఫ్రెష్గా దట్టిస్తాడు దట్టించి అడుగుతాడు సార్ మీకు కొంత ఎక్స్ట్రా రోస్ట్ కావాలా అని అడుగుతాడు అంటే వీడు చేస్తా అంటాడు వీడు అనుకుంటాడు వాడు వీడికి మహాప్రేమ చూపించిస్తున్నాడని వీడు అనుకుంటాడు అప్పుడు దాన్ని అంతకుముందే మరిగించిన దాన్ని ఎక్స్ట్రా రోస్ట్ చేసి వీడికి ఇస్తాడు ప్రత్యేకంగా ఒక ఆయుధంలో పెట్టిస్తాడు వీడు దాన్ని నవ్వులతో ఆ కారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీడు ఇది మనస్సు బుద్ధి అని ఆ విధంగా సాయంకాలం ఆరు గంటలు తినటమే కాదు రోడ్డు పక్కన ఉండే బడ్డీలో ఆహారం అది తినదగినటువంటి శౌచం దాటకుండదు ఈ నూనెలో దేవిన నూనె ఫ్రెష్దైనా కూడా రోస్టెడ్ ఫుడ్ షుడ్ నాట్ బి ఈ అండ్ ఫుడ్ రోస్ట్ చేస్తే ఆయిల్ని మీరు ఆయిల్లో మీరు ఫుడ్ తయారు చేస్తారు మీకు తెలిస్తే మంచిదని చెప్తున్నాను ఆయిల్ని మీరు బాయిల్ చేస్తారు కదా అది బాగా వేడి చేస్తారు కదా నీటిని మరిగిస్తే టెంపరేచర్ ఎంత వస్తుంది వంద డిగ్రీలు వస్తుంది సెంటిగ్రేడ్ ఆయిల్ని మరిగిస్తే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల డిగ్రీల దాకా వస్తుంది టెంపరేచర్ మినిమమ్ మూడు వందలు మూడు వందల ఇరవై దాకా వచ్చేస్తుంది నాలుగు అలా మరిగిస్తుంటే నాలుగు వందల దాకా కూడా వెళ్ళిపోతుంది అది దాంట్లో మీరు ఆహారాన్ని వేస్తే ఆహారంలో ఉండే న్యూట్రియం కూడా వేసిన మరుక్షణం వినాశం అయిపోతాయి ఇంకేదీ మిగలదు సో న్యూట్రియం మిగలవు ఏమండి ఇక పిప్పి మిగులుతుంది ఆ పిప్పికి ఆయిల్లో రోస్ట్ అయిన కారణంగా టేస్ట్ ఒకటి వస్తుంది దానికి కరకరలాడటం సమ్ కైండ్ ఆఫ్ కారం అది కలిపి సమ్ కైండ్ ఆఫ్ సమ్ యూస్లెస్ టేస్ట్ ఒకటి దానికి నిర్మాణం అవుతుంది ఈ మనస్సు ఆ టేస్ట్ ని అభిలషిస్తుంది బుద్ధి ఏం చెప్తుంది ఆయిల్ని అంతల్లా రోస్ట్ చేసినప్పుడు రెండు దోషాలు వస్తాయి ఒకటి ఫుడ్ యొక్క క్వాలిటీ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది ఆయిల్ కారణంగా రెండు ఆయిల్ మాలిక్యూల్స్ బ్రేక్ అయ్యి ఫ్రీ ర్యాడికల్స్ జనరేట్ అవుతాయి కాబట్టి మీరు తిని తిండిలో ఆ మిరపకాయ బజ్జీలో న్యూట్రిషన్ ఏమీ లేకపోగా ఫ్రీ ర్యాడికల్స్ దాని ఉంటాయి ఆ ఆహారాన్ని తింటే అవి మొత్తం సిస్టమ్ అంతా కూడా పాడు చేసి ఇది తెలుసు ఇది బుద్ధి ఇది తెలుసుకున్నది బుద్ధి మనస్సు మెరపుగా బజ్జి మీదుగా ఆకర్షిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ బుద్ధికి పవర్ ఉందా లేదా చూసుకోవాలి మీరు ఆ బుద్ధికి పవర్ లేదనుకోండి దాన్ని పక్కన పెట్టేసి వీడు మిరపగా బజ్జీ తినేస్తాడు మళ్ళీ అన్ని కబుర్లు చెప్తాడు లేదా సైన్స్ చెప్తాడు వేదాంతం చెప్తాడు అన్నీ చెప్తాడు కానీ టైం వచ్చేప్పటికీ మీరు మిరపగా బజ్జీ తినేస్తక వస్తాడు అంటే ఆ బుద్ధి ఏమీ చేయటం లేదు అని అర్థం అలా ఉండకూడదు ఎలా ఉండాలి నేను చదువుకున్నాను నాకు న్యూట్రిషనల్ సైన్స్ కొద్ది గొప్ప తెలుసు కాబట్టి ఆహారం వీలైనంతలో ఎక్కువ ఎక్కువగా మన జ్ఞానానికి అనురూపమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి ఆకర్షణకి రుచులకు మనస్సు యొక్క బలహీనతకు లొంగిపోకూడదు ఆహారం విషయంలో అని ఎవడైతే ఒక నిశ్చయం ప్రతిజ్ఞాం కురు నిశ్చితాం ప్రతిజ్ఞాం కురు ఒక నిశ్చితమైన ప్రతిజ్ఞ చేసుకోవాలి వాడికి వాడు చేసుకుంటే వాడు ఆరోగ్యం బాగుపడుతుంది అలాగనమాట బుద్ధికి మీరు పట్టం కట్టాలి మీరు బుద్ధిని తిరస్కరించి మనస్సు ఇంద్రియముల వెంట పరుగులు తీస్తే అది మహాదోషం భగవద్గీతలో భగవద్గీతలో బుద్ధియోగమునకు చాలా ప్రాముఖ్యము అది కర్మయోగమా భక్తి యోగమా జ్ఞానయోగమా అన్నది కాదు అది బుద్ధియోగం దామి బుద్ధియోగంతం ఏనా మా ముపయాితే బుద్ధి కనుక క్లీన్గా ఉంటే కర్మ కర్మయోగం అవుతుంది భక్తి భక్తియోగం అవుతుంది జ్ఞానము జ్ఞానయోగం అవుతుంది బుద్ధియోగం లేకుంటే కర్మాభక్తి జ్ఞానం వీడికి పండవు అవి వీడికి ఉపకరించవు కాబట్టి బుద్ధి ఎందు ఆధారపడి ఉంటుందంతా కూడా బుద్ధికి పట్టం కట్టాలి బుద్ధింతు సారథిం బిద్ధి జీవితాన్ని నడిపించేటువంటి సారథి బుద్ధియే కాబట్టి శ్రీకృష్ణుడు సారథి పార్థ సారథి ఆయన కదా కనుక ఆ బుద్ధి స్థానంలో క్లీన్గా ఉండాలి బుద్ధి ఎందు ఆ బుద్ధికి పట్టం కట్టాలి జీవితంలో అదే అర్థం కౌంటేయ ప్రతిజానీ నువ్వు తెలుసుకో ముందు తెలుసుకుని ఆ తెలుసుకున్న దాని పేరే బుద్ధి ఆ తెలుసుకున్నే బుద్ధి ఆ బుద్ధికి జీవితంలో పట్టము గట్టుము బుద్ధి చూపిన దారిలో మనస్సు ఇంద్రియములు దేహము నడుస్తాయి నువ్వు ఈ ఏర్పాటు నువ్వు చేసుకో అలా చేసుకుంటే యు విల్ బి క్లీన్ అమే భక్త ప్రవశ్యతి చాలా మంది ఏమనుకుంటారంటే భక్తి అంటే చదువుకోకర్లేదు తెలుసుకోకర్లేదు జ్ఞానం అక్కర్లేదు భక్తి అంటే చిరతలు పట్టుకుని తప్పుడు చేసేస్తే భక్తి వచ్చేస్తుందని అలాగేదో దాన్ని అలాగ వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేస్తారు అది తప్పది మీకు భక్తి తెలియకుండా భక్తే కాదు అది కాబట్టి భక్తి గురించి జ్ఞానము భక్తి గురించి తెలిపింది జ్ఞానము ఆ భక్తికి జ్ఞానానికి తేడా ఏమీ లేదు భక్తి భక్తే ఆ పరాకాష్ఠ శైవ జ్ఞానమితి ఏరియటే జ్ఞానస్యే ఆ సో కాబట్టి బుద్ధి గురించి చెప్తున్నాము భక్తి అంటున్నాము కాబట్టి జ్ఞానానికి భక్తికి ఉండేటువంటి ఆ వినాభావ సంబంధాన్ని అమలు గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి కౌంటేయ ప్రతిజ్ఞానీ నిశ్చితాం ప్రతిజ్ఞాంతురు ఏమని నా మే మమ భక్త మయి సమర్పితాంతరాత్మా మద్భక్త ప్రణశ్యతీతి ప్రతిజ్ చేసుకోమన్నాడు ఏమని ప్రతిజ్ఞ చేసుకోవాలి అంటే మద్భక్త నా భక్తుడు మే మమ భక్త మద్భక్త షష్ఠి సత్పురుష నా భక్తుడు నా భక్తుడంటే అర్థం ఏంటి భక్తుడు సాధారణంగా భక్తుడంటే లోకల్లో లోకల్లో ఉండేది చెప్పి శాస్త్రంలో ఉండేది చెప్పడం ఇది ఒక పద్ధతి లోక దృష్టి వర్సెస్ శాస్త్ర దృష్టి అలాగే నడుస్తూ ఉంటుంది నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా అనుకోకపోతే ఆ తత్వం బాగా బుద్ధికి రాదు సో లోక దృష్టిలో భక్తి అంటే కట్టు బొట్టు జుట్టు అది భక్తి కట్టు దేవాలయంలోకి వెళ్ళాలంటే వాడు చొక్కా విప్పేసి వెళ్ళాలి కట్టు పంచ కట్టుకోవాలి చొక్కా విప్రేయాలు ఏదో ఉంటుంది సౌత్ ఇండియన్ లో మీకు అలాంటి నియమాలు ఇవ్వకుండా పాటిస్తారు తిరుపతిలో అయితే నామం కూడా పెడతారు వచ్చి మనం వద్దంటే మానేస్తారేమో కానీ అక్కడ నామం పెట్టడానికి సిద్ధంగా ఆ పదార్థాలు ఒక మెటల్తో చేసినటువంటి ఒక ఇన్స్టర్ ఇవి విభూతి పెట్టడానికి దుష్టమంటు అక్కర్లా అలాగా పొడిలా తీసుకుని కొంచెం నీటితో ముద్ద చేసి ఇలా అంటే అయిపోయాయి అది వంకరగా వచ్చినా నష్టం ఇప్పుడు విభూతి ఎలా వస్తాయండి కొంతమందికి అసలు మూడు రేఖలు గడపడం అంతా అద్దేశినట్టే ఉంటుంది ఎలా గడిచిపోతుంది విభూతికి కానీ నామం అలా నామో మల్టీ అది మల్టీ కలర్ది సో దానికి స్ట్రక్చర్ ఉండాలి ఇటు వైట్ ఉండాలి మధ్యలో రెడ్ ఉండాలి వైట్ అంటే మామూలు క్రీమ్ వైట్ పలికి రాదు స్వచ్ఛమైన వైట్ ఉండాలి క్రీమ్ వైట్ ఉండకూడదు రెడ్ అంటే ఏదో ఇటక పౌడర్ లాగా ఉండకూడదు అది షైనింగ్ రెడ్ ఉండాలి క్రిమ్స్ ఆన్ రెడ్ లేకపోతే రియల్ బ్లడ్ రెడ్ కలర్లో ఉండాలి తర్వాత అది అద్దేసినట్టుగా ఉండకూడదు ఇటువైపు ఇటు అటు ఉన్నది కొంచెం తిక్కుగా ఉండాలి మధ్యలో ఉన్నది అలాగేదో దానికి ఉంటుంది కాబట్టి దానికి ఇన్స్ట్రుమెంట్ అవసరం సో ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి ఏదో చేస్తారు దానికి ముఖ్యం జుట్టు జుట్టు అంటే జుట్టు గురించి ధర్మశాస్త్రాల్లో ఉన్నంత వర్ణన చూస్తే మతిపోతున్న వీళ్ళ తసది ఈ ధర్మశాస్త్రాల పేరుతోటి జుట్టు పట్టుకునే వీళ్ళు ఎంత హడావిడి చేస్తున్నారు కదా అనిపిస్తుంది జుట్టు లోపల డిప్ప ఆ డిప్ప లోపల బూంజ్ దాని గురించి ఏమీ అండవు ఈ జుట్టు గురించే ఒళ్ళని ఏమో ఉంటాయి ఏ సందర్భానికి అది ఉంటుంది కాబట్టి లోక దృష్టి ఎలా ఉంటుందంటే కట్టుబొట్టు జుట్టు ఎంతసేపటికి పొద్దు సమానం ఇదే మాట కట్టుబొట్టు జుట్టు హృదయంలో ఆ స్వచ్ఛత పవిత్రత నిర్మలత్వం వాటి అసలు రూపాయిలో నయా పైస ఫోకస్ కూడా లేకపోవటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి దాంతో ఏమైపోతుందంటే ఈ బాహ్యమైనటువంటి కట్టుబొట్టు జుట్టుని వీడు పకడ్బందీగా పెట్టేసి హృదయంలో పవిత్రత ఉండాలనే దృష్టే లేకుండా అయిపోతుంది ఓవర్ ఎన్ఫోసిస్ కట్టుబొట్టు జుట్టు వచ్చేప్పటికీ ఆత్మగుణముల ఎవడి దృష్టి పోనే పోదు అది చాలా దురదృష్టకరమైనటువంటి సమాచారం ఆ భక్తి గురించి మనం మాట్లాడటం లేదు మన భక్తి ఏమిటంటే మద్భక్త అంటే మయి సమర్పిత అంతరాత్మ పై శ్లోకంలో చెప్పినట్టుగా భక్తి గురించి రెండు శ్లోకాలు చెప్పారు పత్రం పుష్పం బలంతో ఒక శ్లోకం ఎత్ కరోషయదర్శి నాసి సో హృదయాన్ని దేవుడికి సమర్పించాలండి మీరు పత్రం బాహ్య వస్తువు ఏమిటి సమర్పించారన్నది ఆల్మోస్ట్ ఇమ్మెటీరియల్ ఎంత ఇమ్మెటీరియల్ అకించిత్కరం ఎంత ఇమ్మెటీరియల్ అంటే పత్రం పుష్పం ఫలం తోయం అంత ఇమ్మెటీరియల్ అది పత్రమైనా కావచ్చు పుష్పమే కావచ్చు ఫలమైనా కావచ్చు తోయమైనా కావచ్చు ఏక ఇది కాదా అది కాదా ఇది కాదు ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం అన్నట్టుగా కానీ భక్త్యా ప్రయత్తి ఏది ఇస్తున్నాడు అన్నది ముఖ్యం కాదు ఆ ఇచ్చేటువంటి ఆ చేష్ట ఆ యాక్షన్ వెనుక ఉన్నటువంటి భావన అది ముఖ్యం సో ఒక లా అదే దోటివ్ మ్యాటర్స్ ఒక మీరు చేస్తున్న పని వెనక మోటివ్ ఏమిటి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు తిన్నడు కథలు చూస్తారు మీరు తిన్నడు కథలో తిన్నడు ఏం చేస్తాడంటే శివుడు కంటి నుంచి రక్తం స్రవిస్తుంటే ఆ కంటికి మందు వేయడం కోసమని చేతులు రెండు బిజీగా ఏదో మందు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కాలితోటి ఆ కంటిని అలా కాలి చెప్పుతోటి ఆ నిర్మాల్యాన్ని తీసేస్తాడు కాలితోటి శివుడు లింగాన్ని తొక్కి పెట్టి ఏదో మందు అప్లై చేస్తాడు మహాభక్తుడు లింగాన్ని కాలితోటి స్పృశించి మహాభుత్తుడు ఎలాడు యాక్షన్లను పట్టేయాడా కాదు కాలితోటి లింగాన్ని తొక్కి ఆ చేష్ట వెనుక ఉన్నటువంటి భావన ఏమిటి అంటే సర్వస్వ అర్పణం భావన చేష్ట ఒకప్పుడు యోగ్యమైన చేష్ట కావచ్చు ఓ పుష్పాన్ని అక్కడ పెట్టాం యోగ్యమైన చేష్ట తిన్నటి విషయంలో అసలు యోగ్యమైన చేష్ట లేనేలేదు శివానందరహరిలో తినడం శ్లోకం ఉంటుంది సో నాకు గుర్తు లేదు అది అతని చేష్ట యోగ్యమైన ఏదీ లేనేలేదు మాట మాట్లాడితే ఓ మా అంతరం చెప్పడం జాతకాదు నామం చెప్పడం జాతకాదు చేష్ట చేస్తే పవిత్రమైన చేష్ట అన్న దగ్గరి ఏది అతని దగ్గర లేదు అయినప్పటికీ భక్తావతం సాయతే అన్నారు శంకరుడు అతను భక్తులలో శ్రేష్ఠుడైపోయినాడు ఇందువల్ల చేష్ట నిబట్టాడా అబ్బే చేష్ట వెనుక ఉండే భావాన్ని బట్టేయ్యాడు కాబట్టి భక్తికి భావం ముఖ్యం ఫోకస్ భావం మీద ఉండాలి మీరు అనొచ్చు చేష్ట చేష్ట లేక కర్మ మీద ఫోకస్ పెట్టి భావం మీద కూడా పెట్టచ్చు కదా రిలీజ్ మీద కూడా పెట్టచ్చు కదా ఫోకస్ అని మీరు అనొచ్చు ఆర్గ్యుమెంట్ నేను అంగీకరిస్తా దాంట్లో కొంత గుడ్ సెన్స్ ఉంది దాన్ని పూర్తిగా తిరస్కరించకముందు నాకు అభిప్రాయం లేదు కానీ నాకు ఎందుకు నా ఏమనిపిస్తుందంటే కార్కికులు అంటే ఇండియన్ లాజీషియన్స్ ఉన్నారు నైయాయికులు వాళ్ళు మనస్సు గురించి మాట చెప్పారు వాళ్ళు ఏమన్నారంటే మనస్సు యొక్క లక్షణం ఏమిటంటే అది యుగపత్ ఒకే సమయంలో రెండింటి మీద ఫోకస్ పెట్టలేకపోవడం దాన్ని లక్షణంగా చెప్పారు వాళ్ళు ఒకే సమయంలో రెండింటి మీద ఫోకస్ మనస్సు పెట్టలేదు అది అది లక్షణం మనస్సుకి వాళ్ళు ఇచ్చిన నిర్వచనం అలా ఉంది అంచేతనే రెండు వేళ్ళు మీరు చూస్తున్నారంటే మీరు ఒకవేళ తర్వాత ఒకవేళ చూస్తున్నారు కానీ రెండు వేళ్ళు ఒకేసారి మీరు చూడలేదు అది ఆ వేగాన్ని బట్టి ఒకేసారి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎనివే మనస్సు అనేది లక్షణం ఏమిటంటే అది దాని ఫోకస్ బాహ్యమునందు పెడితే ఆంతరం చెడిపోతుంది చెడిపోతుందంటే ఆంతరం సిద్ధి కాదు దాని ఫోకస్ ఆంతరంలో పెడితే బాహ్యం అంతంత మాత్రంగా ఉంటుంది అంచేతనే మహాభక్తుడు కట్టుబొట్టు జుట్టు విషయంలో అతను అన్ని నియమాలు పాటించకపోవచ్చు ఎందుకంటే అతని ఫోకస్ ఆంతరంలో ఉంది కనుక బాహ్యము కొంత నెగ్లెక్ట్ అవుతుంది బాహ్యాన్ని పకడ్బందీగా పట్టేసుకున్నవాడు ఈ కట్టు పట్టు చుట్టూనే హండ్రెడ్ పర్సెంట్ పట్టుకున్నవాడు వాడికి ఆంతరం చాలా కలుషితంగా కల్మషంగా ఉంటుంది వాడు అక్కడ మెషర్మెంట్ పెట్టు కూర్చుంటాడు రాడ్ పెట్టు కనబడిన వెంటనే రే వీడు వీడు అయోగ్యుడు వీడు యోగ్యుడు వీడు లోపలికి రావడానికి అర్హుడు వీడు కాదు అని ఆ లెవెల్లో మనుష్యుల్ని జడ్జి చేసుకుంటూ కూర్చుంటాడు చాలా కాలుష్యం జనాల్ని అలాగే డివైడ్ చేయటం అన్నది అది కాలుష్యం ఇది నేనే డిస్టర్బ్ చేశాను దాన్ని ఇప్పుడు బాగుంది యా ఎనీవే భక్త అంటే మయి సమర్పిత అంతరాత్మ ఈశ్వరుని ఎందు సమర్పించిన సమర్పించబడిన అంతఃకరణము గలవాడు సో అంతఃకరణములో మనస్సు ఉంటుంది బుద్ధి ఉంటుంది రెండు కూడా ఈశ్వరునకు సమర్పించిన వాడు ఆ శ్లోకం కూడా రాబోతుంది అటువంటి నా భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడు వినాశమును పొందడు న ప్రణశ్యతి న్రణశ్యతి ఇది కురు అని నీకు నీవు ప్రతిజ్ఞను చేసుకో మంచిది మాం హి పాశ్రి ఏ స్యుః పాపయోనయ స్త్రియో వైశ్యాస్తా శూద్రా పరాంగతి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాలి పురికే బండగా ఒకే నేను పట్టుకున్నప్పుడు కుందేటికి మూడే కొమ్ములు అనే లెక్కలో వ్యాఖ్యానం చేయకూడదు ధర్మం అనేది దేశకాలని బట్టి మారుతుంది ధర్మం ధర్మం మారకుండగా ఫిక్స్ అయిపోయి ఉండదు దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆత్మస్వరూపమే మారదు దేశకాలంలో అతీతం కనుక ఎనివే హే పార్థ ఓ అర్జున అవతారిక ఏమైనా అంటే ఇంకా ఏమంటే హే పార్థ అంటే పృథాపుత్ర అంటే కుంతీదేవి యొక్క పుత్రుడమైన ఓ అర్జున మాం వ్యపాశ్రిత్య నన్ను ఆశ్రయించి చూడండి ఈ ఆశ్రయించడం అనేది మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలి ఎందుకంటే పదం సింపుల్ వర్డ్ దాన్ని తెలుసుకోవడంలో కొంత క్లేశం ఉంటుంది పదం అంత కఠినమైన విషయం కాదు కానీ ఆ పదాన్ని ఆ పదము వెనుక ఉన్న తత్వము స్పిరిట్ దాన్ని పట్టుకుని ఆ ముందు స్పిరిట్ని పట్టుకోగలగాలి ఆ తరువాత దాన్ని జీవితంలో మెల్లగా మనం ఆకలింపు చేసుకుని అనుభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి చాలా కఠినమైన విషయం మనం ఏం చేస్తామంటే ఎప్పుడు మనం ఏదో ఒకదాన్ని ఆశ్చర్యంగా ఆలంబనంగా పట్టుకుంటూ ఉంటాం మానవుడు ఎప్పుడూ ఏదో ఒకదాన్ని పట్టుకుంటాడు ఫిజికల్గా కాదు సైకలాజికల్ గా ఇప్పుడు ఒకప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే నిలబడమంటే ఏదో స్తంభమో గోడో ఏదో కొట్టుకుని నిలబడతాను కూర్చోమంటే ఏదో స్తంభమో గోడో చూసుకుని అక్కడ కూర్చుంటాను నేను ఒకసారి ఒకటి పాఠం చెప్పడానికి వెళ్ళివండి పెద్ద హాల్ ఉండేది ఈ హాల్లో స్తంభాలు ఉండేది గోడలుండేవి మనం ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళందరూ ఆ గోడ ఈ స్తంభాల దగ్గర ఇటు చూస్తే ఒకడు కనపడతారు అటు చూస్తే ఇంకోటి ఉన్నవాళ్ళు ఇరవై మంది ఇరవై మంది ఒక అరడదల స్తంభాలకి గోడలకి పరిమితం అయిపోయి ఉండేది వారు మధ్య అంతా ఖాళీగా ఉండేది ఇటో అటు చూస్తూ చెప్పాలి తప్ప ఇలా ఎదురుకుండా చూస్తే గాలికి పాఠం చెప్తున్నట్టు ఉండేది సో మనుష్య స్వభావం అది సో మనకి సామెత కూడా ఉంది బంగార పల్లెరమునకు కూడా గోడ ఆనిపోయేదో ఆశ్రయం కావాలి అని ఆశ్రయం ఉండాలి ఏదో ఒకటి పట్టుకోవాలి ఆ పట్టుకోకపోతే వీడు కూర్చోలేడు ఏదో ఒకటి పట్టుకోవాలి అది ఫిజికల్ కానీ మనం ఇప్పుడు ఫిజికల్ గురించి అనలేదు సైకలాజికల్ అంటే ఆ పట్టుకోవడం అంటే ఏమిటో మీకు తెలియడం కోసం నేను ఫిజికల్ కూడా చెప్పాను సైకలాజికల్గా మీరు దేన్నే ఆశ్రయించి ఉన్నారు ఇట్స్ అ బిగ్ థింగ్ ఇస్ వెరీ బిగ్ థింగ్ ఎవరికి వాడు దీన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి సాధారణంగా మనము ఏదో డబ్బు డబ్బుని ఆశ్రయించుకుని ఉంటాం సైకలాజికల్గా డబ్బు ఇల్లు వాకిలి తర్వాత బంధుమిత్రాదులు నాకు నలుగురు ఉన్నారు అని వీడు పెట్టుకుంటాడు అంటే భార్య కొడుకు కూతురు కోడలు అల్లుడు మనవళ్ళు వీళ్ళందరూ ఉన్నారు నా చుట్టూ That's why I am okay. The sense of well-being. I am okay. I am a big one. I am a big one. What is a big one? A big one. A big one. A big one. A big one. A big one. I am a big one. అలా ఉండడానికి నాకు ఒక ఆలంబనం కావాలి ఒకటి సార్దు అరడదని కావాలి ఇల్లు ఉండాలి తర్వాత ఇప్పుడు అద్దె ఇల్లు ఉందనుకోండి ఎప్పటికీ నమ్మకం ఉండదు వాడు ఎప్పుడు బొమ్మంటాడో అద్దె పెంచమంటాడో అయితే అమ్మయ్యా ఒక ఆలంబనం ఏమండి హోటల్ తిందనుకోండి వాడు ఏం పెడతాడో భార్య వివాహం చేసుకుంటే ఆవిడ చక్కగా పెడితే ఒక ఆలంబనం పెద్ద వయస్సు వస్తే కొడుకు ఆలంబనం అని ఇది చాలామందికి ఇది ఒక పెద్ద అభిప్రాయం పెద్ద వయస్సు వస్తే కొడుకు ఆలంబనము అని ఇలాగ మనవ ఉంటుంది ఇంకా ఇది తప్పుప్పుల విచారం కాదు నేను తప్పులను విచారించట్లేదు నాకు అనవసరం తప్పుల గురించి నేను ఎందుకు విచారించేస్తాను ధర్మశాస్త్రం ఏం కాదుగా ఇది మానవ మనోవిజ్ఞానం సైకాలజీ కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ చేసుకుంటే అమ్మాయ్యా అలా అది ఒక ఆలంబనం నన్ను అడుగుతారు స్వామీజీ నీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు ఎందుక మెడికల్ ఇన్సూరెన్స్ ఎందుకంటే మా మిత్రులు ఒక ఆయన ఉన్న రాయకుడు ఎందుకంటే మూర్ఖంగా మాట్లాడదాం ఏం ఏదో పాఠం చెప్పినప్పుడు నీకు తెలుగు వేరు ఇన్సూరెన్స్ ఒకటి తీసుకో అని చెప్తా ఉంటారు అయితే నాకుంది ఇన్సూరెన్స్ ఎందుకంటే అమెరికా వెళ్తూ ఉంటాయి కదా వాళ్ళు చేస్తారు నేను వెళ్ళగానే ఇన్సూరెన్స్ చేస్తారు నేను మొదటిసారి అన్నాను ఇన్సూరెన్స్ అక్కర్లేదని ఎందుకు దేవుడే చూస్తాడని ఏదో ఇలాగా కొంత అతిగి అతిగా ఏదో చెప్పబోయా లేదా వాళ్ళందరూ మాకు తెలిసినంటే మీరు అలా ఉంచండి మీరు క్లాస్లో చెప్పండి మాటలు వెళ్ళని చెప్పారు ఎందుకంటే మీకోసం చేయట్లేదు ఇన్సూరెన్స్ మాకోసం చేస్తున్నాం మీకు ఏదైనా జ్వరం వచ్చిందంటే మీకు అయ్యే ఖర్చు మేము పెట్టుకోలేము ఇన్సూరెన్స్ లేకపోతే ఇక్కడ బతకడం కష్టం వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తారు తెలియ ఆ పొల్ల ఇన్సూరెన్స్ ఉంది నాకు అది ఇండియాకు కూడా వచ్చేసింది మధ్యన ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసు అండి హోటల్కి వెళ్ళి మీరు ఎంత తిన్నా మీరు బిల్లు ఇవ్వక్కర్లేదు నేను తోచిందో తినచ్చు అలా ఉంటుంది ఏమందు మింగినా పర్వాలేదు ఇన్సూరెన్స్ కంపెనీ పడిస్తాడు అనే ఒక భ్రమ కలిగిస్తారు అలాగా అంత తింపులుగా ఉండదు బలండి సో మానసికంగా ఒక ఆలంబనం నాకు ఇన్సూరెన్స్ ఉంది నేను అపోలో హాస్పిటల్కి దగ్గరగా ఉన్నాను అని ఇదో ఆలంబనం అపోలో హాస్పిటల్కి దగ్గరగా ఉంటే మన సంపద వాళ్ళు బుచ్చేసుకుంటారు అది ఏం ఆలంబనమో నాకు అర్థం కాదు మొత్తానికి ఒక ఆలంబనం సో మనిషి ఇన్ని రకాల అవలంబనాలను పెట్టుకుంటాడు మల్టిపుల్ పట్టుమని వాటి ద్వారా మానసికమైన ఒక రెఫ్యూజ్ అంటే ఆశ్చర్యము శరణము పొందడానికి ప్రయత్నిస్తాడు మానసికంగా ఇవన్నీ కూడా ఇది ఒక కఠోరమైన సత్యం ఏమిటంటే ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి ఇవి ఏమీ నిలబడవు